కీర్తన సంఖ్య ఎనభై నాలుగు వెలయునియును వృధా వృధా తలపున శ్రీహరి తడసినను ఎడన్ని పుణ్యములెన్నిఅయినా విడువక సేయుట వృధా వృధా బడిబడినే శ్రీపతి నాత్మలో తడవక ఇతరము తడవినను ఎరవుల తపములనెంతైనా విరవిరవి గుట వృధా వృధా రినచ్చ్యుతు పరమాత్ముని మరిగి తలచక మరచినను దైవము నెరగక తమకమున వేవేలైన వృధా వృధా శ్రీవేంకటగిరి చెలువుని సేవించక మతి చెదరినను